రాంగ్ చాలా తప్పది మనస్సును కాముగా అలాగే ఆర్టిఫిషియల్గా కాముగా చేస్తే ఆ ట్యాబ్లెట్ ఎఫెక్ట్ ఎంతసేపు ఉంటుంది పన్నెండు గంటలు ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఏమిటవుతుంది సోడా బుడ్డు ఓపెన్ చేస్తే ఏమవుతుంది అదే అవుతుంది మళ్ళీ విపరీతమైన ఆలోచన మళ్ళీ ప్రారంభం డాక్టర్ గారు మరి కాము సరిపట్లేదండి అంటే ఆయన మళ్ళీ డోసు మారుస్తాడు ఇంకేదో అల్ప రజలం మనం ఏదో పెడతాడు ఏదో సైకోట్రోపిక్ డ్రగ్ వీటన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ బెనిఫిట్స్ ఏమి ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉంటాయి సో ఇస్ ఇస్ నాట్ ది వే టు కమాండ్ యువర్ మైండ్ మన మనస్సు ఎలా ఉండాలంటే మనస్సు భగవంతుడు మనకి ఇచ్చిన వరం మనస్సుతో మనం ఇమోషన్స్ ని ప్రేమ కరుణ దయా మొదలైన ఇమోషన్స్ ని ప్రకటించగలుగుతాం మనస్సుతో విజ్ఞానాన్ని సంపాదించగలుగుతాం బుద్ధి మనస్సు అంటే బుద్ధి కూడా ఇంక్లూడెడ్ సో బుద్ధి ద్వారా సత్యాలను ఎన్నెన్నో తెలుసుకోగలుగుతాం తర్వాత సంకల్పము ప్రతి క్రియకి మూలంలో సంకల్పం ఉంటుంది సో ఆ విధంగా జీవితం అంతా కూడా మనస్సు చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనస్సు ద్వారానే మనం జీవిస్తాం అటువంటి మనస్సుని అదొక టూల్ ఒక చక్కటి పనిముట్టు చాలా సూక్ష్మమైనది అది మన చేతిలో ఉండాలి ఇప్పుడు కుక్క తోకను ఆడించాలి తోక కుక్కను ఆడించకూడదు మనస్సుని మనం కమాండ్ చేయాలి మనస్సు మన్ని కమాండ్ చేయకూడదు సరిపడిందా దృష్టాంతం సరపడిందా లేదా కాబట్టి సో ఆ స్థితి రావాలి మనస్సు మన అధీనంలో పెట్టుకోవాలి అప్పుడు దాన్ని సమదర్శనంలో నెక్స్ట్ స్టెప్ దాన్ని సమదర్శనంలో కూడా తీసుకుపోవాలి ముందసినప్పుడు శాంతికి తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని సమదర్శనం వైపు నడిపించాలి ఈ కార్యక్రమం ఇది చెయ్యాలి ఇది చాలా కష్టంగా ఉందాయా శ్రీకృష్ణ అని నెక్స్ట్ వర్స్ చిమనఃకృష్ణ ృం ని అర్జునుడు తన ప్రశ్నని మరింత బలోపేతం చేస్తున్నాడు ప్రశ్నని బాగా దృఢం చేస్తున్నాడు హే కృష్ణ అని సంబోధించాడు కృష్ణ అంటే మన వాళ్ళు తెలుగులో ఏమంటారు అంటే గుడ్డు కోసి పేరు పెట్టావా అంటే కృష్ణ ఆయన శ్రీకృష్ణుడిని ఎలా సంబోధించాలి హే శ్రీకృష్ణ భగవాన్ అని సంబోధించాల్సింది పోయి హే కృష్ణ అన్నాడు నేను కెట్ట అన్నాడు కాదు ఏడా అలా ఇందుకు సంబోధించాడు అంటే దాని అభిప్రాయం కృష్ణ శబ్దానికి శ్రీ శంకర భగవత్వాలు ఇక్కడ అర్థం రాశారు మొత్తం గీతా భాషలో ఇక్కడ ఒక్కతో కృష్ణ అనే సంబోధనకి అర్థం రాశారు ఇదో ఈ శ్లోకానికి ఉండే ప్రత్యేకతది భగవాన్ అనే మాటకి ఇంకో ఒక ఇంకోతోటి అర్థం రాశారు భగవాన్ వాదానికి అర్థం రాశారు భాష్యంలో ఇక్కడ భాష ఆ భాషలో చూద్దాము కాబట్టి హే కృష్ణ అంటే బొడ్డు కోసం పేరు పెట్టేవా ఏమే కృష్ణాన్ని పిలుస్తున్నామంటే ప్రేమ సఖా శ్రీకృష్ణుడు పద్నునికి సఖా మిత్రుడు మైత్రీభావం సో గీతను అధ్యయనం చేస్తున్నారు కొంతమంది విద్యార్థులు గురువు ఏదో పాఠం చుట్టూ అధ్యయనం చేస్తున్నారు ఓ మహాత్ములు వచ్చారు ఆ మహాత్ములు ఏమన్నారు ఏమన్నారంటే చూడండి మీరు గీత చదువుకుంటున్నారు బానే ఉంది గీత మీకు నిజంగా హృదయానికి రావాలంటే మీరు శ్రీకృష్ణుణ్ణి మైత్రీభావంతో దర్శించటం అభ్యాసం చేయాలి మైత్రి అంటే ప్రేమభావంతో శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి మీరు శ్రీకృష్ణుణ్ణి చాలా దూరంలో పెట్టి నేను అల్పుణ్ణి అయోగ్యుని ఆయన దేవుడు ఆయన విష్ణువు వైకుంఠవాసి ఇలా మొదలుపెట్టి ఆయన అలా దూరం మీరు దూరం చేసేసుకుని అలా దాసు అంటూ ఇలా ఆ గీత యొక్క సారం హృదయానికి రాదు సో శ్రీకృష్ణుణ్ణి నా హృదయంలో అంతర్యామి అయి ఉన్నటువంటి పరమమిత్రుడు అనే ప్రేమభావంతో మనం అప్రోచ్ అవ్వాలి నా మహాత్ముడు అంటాడు అదొక అప్రోచ్ సో అర్జునుడు అలాగే అప్రోచ్ అవుతున్నాడు ఆ సంబోధన యొక్క అభిప్రాయం సో ప్రేమపూర్వకంగా సంబోధిస్తున్నాడు మీరు అనాదరంతో సంబోధించినప్పుడు అధికమైన ప్రేమతో సంబోధించినప్పుడు కూడా సంబోధనలు ఏకరూపంగానే ఉంటాయి ఆ ఎక్స్ట్రీమ్స్ దే లుక్ లైక్ కాబట్టి ఇక్కడ కృష్ణ అన్నది అనాదరంతో చేసిన సంబోధన కాదు ఇది అతిశయించి ప్రేమతో ఆయన అలాగే సంబోధించినాడు సో హే కృష్ణ హీ అంటే బికాజ్ అని అర్థం సంస్కృతంలో హీ అని వస్తే మీరు కొంచెం సంస్కృతం కూడా నేర్చుకోవాలి సంస్కృతం అంటే అది మనకి సంబంధించింది కాదు అది మహాత్ములు అలా ఉండకూడదు సంస్కృతం కూడా ఓ పిసర్వేం అదేం కొట్టదు మీద పడే కాబట్టి హీ అంటే యస్మాత్ బికాస్ ఎందువలనగా అని అర్జునుడే చెప్తున్నాడు కృష్ణ హే కృష్ణ చంచలం హి మనహ పైన అన్నాడు చెంచలత్వాత్ దాన్ని ఇంకొంచెం గట్టిగా చెప్తున్నాడు చూడవడా ఈ మనస్సు చాలా చెంచలమైనది పైన అన్నాడు కానీ ఇంకో మాట అంటున్నాడు ప్రమాఖీ ప్రమాధి అంటే కుదిపేసేటువంటిది అని అర్థం కుదిపివేయుట ఇప్పుడు మీరు మొక్క ఒకటి అలాగా పెరుగుతోందనుకోండి పెరుగుతుంటే మీరు దగ్గరికి వెళ్ళి ఆ కండాన్ని పట్టుకుని ఇళ్ళ ఇలా కుదిపేసారనుకోండి దాన్ని అదేమవుతుందండి ఆ వేళ్ళు ఊడొచ్చేస్తాయి కొమ్మ విరిగిపోతుంది మొక్క చచ్చిపోతుంది అలా కుదిపేస్తుంది మనిషి మనిషిని ఎవరు మనస్సు ప్రమాధి సో ఎప్పుడు కూడా ఇమోషన్ ఉందనుకోండి ఇమోషన్ భావావేగము అంట అది మనస్సులో పుడుతుంది అది పుట్టినప్పుడు శరీరం అంతా కూడా కదలాడిపోతుంది సో ఏ ఇమోషన్ అయినా అలాగే ఉంటుంది ఇప్పుడు కోపం వచ్చింది అనుకోండి కోపం వస్తే ఏమిటవుతుంది అసలు కోపం వచ్చినప్పుడు శరీరంలో కోపం ఉన్నది మానసికమైన భావా వేగము దాని ప్రభావం శరీరం మీద చాలా బలంగా పడుతుంది ఎంత బలంగా పడుతుందంటే మనిషి ఉనికిపోతాడు కోపం తర్వాత ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అలా ఎప్పుడైనా చూసారా మీరు నాలుక పెదవి కొరికేస్తాడు దంత దష్ట పెదవనే అలా కొరికేస్తాడు కళ్ళు ఎర్రబడిపోతాయి ఒళ్ళు ఉనికిపోతుంది తర్వాత హార్ట్ రేట్ సెవెంటీ 72 నుంచి ఎయిటీ టూకో ఎయిటీ ఫైవ్కో పోతుంది సో బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగిపోతుంది ఎడ్రీన్ అలిన్ అనే హార్మోన్ పెరిగిపోతుంది బ్లడ్లో డైజెషన్ ఆగిపోతుంది చాలా సమాచారం ఉంది ఎంటైర్ బ్లడ్ బయోకెమిస్ట్రీ మారిపోతుంది కోపం బాగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మనిషిని రెండు పనులు చేయాలి ఫోటో తీయాలి ఇంక స్వామీజీ కూర్చున్నప్పుడు ఫోటోలు తీసేయడం కాదు కూపన్గా ఉన్నప్పుడు ఆ మంచి క్లోజ్డ్ చిట్లా పెర్ఫెక్ట్ ఫోటో తీయాలి తీసి పెట్టుకోవాలి అలాగే కోపంలో ఉన్నప్పుడు ఒక బ్లడ్ శాంపుల్ సంపాదించాలి అది చాలా కష్టం ఫోటో తీయడం తేలికా ఫోటో మీరు వాడికి తెలియకుండా తీయాలి తెలిసి తీస్తే ఆ క్యా ప్రమాదం కోపంలో ఉంటారు కదా సో తెలియకుండా ఫోటో తీయడం ఒకటి బ్లడ్ శాంపుల్ ఒకటి సంపాదించడం ఆ మీద పడిపోయి పట్టించేసుకుని బ్లడ్ శాంపుల్ సంపాదించి ఎలా చేస్తారో బ్లడ్ శాంపుల్ సంపాదించి వెంటనే బ్లడ్ కెమిస్ట్రీ అంతా కూడా టెస్ట్ చేయించేది చేయించేస్తే ఆ బ్లడ్లో మీకు మొట్టమొదటి కనపడేది ఏమిటంటే ఎడ్రినలిన్ ఉంటుంది నార్మల్గా బ్లడ్లో ఎడ్రినలిన్ జీరో ఉంటుంది కోపం వచ్చిన వాడి బ్లడ్లో కొంత ఎడ్రినలిన్ హార్మోన్ ఉంటుంది తర్వాత షుగర్ చాలా హై లెవెల్లో ఉంటుంది వీడు నార్మల్ షుగర్ లెవెల్ కంటే చాలా హైలో ఉంటుంది ఆ కొద్దిసేసింది ఆ రిపోర్ట్ వాడికి ఇవ్వడం ఏమన్నా నిన్న మధ్యాహ్నం మీరు కోపడ్డారు అప్పుడు బ్లడ్ రిపోర్ట్ ఇది అని ఇవ్వడం అలాగే ఫోటో కూడా కోపం తగ్గేక చేయాలి ఈ పనులన్నీ ఫోటో కూడా ఏమన్నా నిన్న మధ్యాహ్నం మీరు కోపడ్డప్పుడు మీ ముఖం ఫోటో ఇది అని ఇవ్వడం ఆ రెండు చూసుకుంటే ఆ మనిషి ఇంకా మళ్ళీ కోపడ్డానికి వీలుండదు ఎందుకంటే చాలా హానిని కలిగిస్తుంది కోపం ఇక్కడ మొత్తం నర్వస్ సిస్టమ్ని హార్మోనల్ ఎండోక్రనలాజికల్ సిస్టమ్ అని అంటారు ఆ సిస్టమ్ని వీటన్ని తర్వాత బ్లడ్ డైజెస్టివ్ సిస్టమ్ని హార్ట్ రిలేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా కుదిపేసి చాలా అల్ల కల్లోల నుంచి చేసి పారేస్తుంది ప్రమాతి ఇంత పని చేస్తుంది ఏమిటి మనస్సులో వచ్చేటువంటి ఒక ఇమోషన్ ప్రేమ ప్రేమని మనం అనుకుంటాం విపరీతమైన ప్రేమ అప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయి సో మనస్సులో వచ్చే ఇమోషన్ బట్టి బాడీలో తీవ్రమైన పరిణామాలు వస్తాయి అంత పవర్ ఉంది మనస్సుకి మీరు మనస్సు అంటే ఏంటనుకుంటున్నారు మనస్సు చాలా సూక్ష్మంగా ఉంటుంది దాని పవర్ చాలా గొప్పది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చూడండి ఆ వైర్లోంచి వెళుతూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అంతే మనకేం కనపడదేము ఆ వైర్ లోపల ఉంటుంది అక్కడ కానీ స్విచ్ ఆన్ చేస్తే సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఓల్ట్స్ మీద ఆపరేట్ చేసేటువంటి పెద్ద పంప్ బట్ బట్ బట్ బట్ అని తిరుగుతో అండర్ గ్రౌండ్ వాటర్ని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టుకున్నాం హ్యూజ్ పంప్స్ ఎలా ఉంటాయండి ఆ పంప్స్ ఎలా స్విచ్ ఆన్ చేస్తే తిరుగుతాయి స్విచ్ ఆన్ చేస్తే ఒక లోపల దొడ్డు వైర్లు ఏమైనా ఉంటాయనుకుంటున్నారా సన్నటి వైర్ ఉంటుంది ఆ సన్నటి వైర్లో ప్రసరించే కరెంటుకి అంత శక్తి మనస్సల్లాంటిది కుదిపేస్తున్నప్పటికీ అర్జునుడు బాగా డిస్క్రైబ్ చేశాడు ప్రమాఖి బలవత్ అది నన్ను కుదిపేస్తుంటే నేను దాన్ని కంట్రోల్ చేసేస్తాను అంటేనో దాని బలం ముందు నీ బలం వీగిపోతుంది నీ విల్ పవర్ ఎందుకు పనికిరాదు చాలా గట్టింది అది దృఢం వెరీ పవర్ఫుల్ ఇట్ ఈస్ బలవత్ ఇప్పుడు అప్పుడప్పుడు నేను భిక్షకు ఏం చేస్తానంటే వాళ్ళు కుక్కను పెంచుతూ ఉంటారు కొన్ని కుక్కలు డోబర్ అయినారో ఇవాటు కుక్కలు ఉన్నాయి ఆ కుక్కకి నచ్చని వాడు కనబడితే యూ కెనాట్ కంట్రోల్ ఇదే నేమోఆర్ దాన్ని ఓనర్ కూడా కొట్టుకోలేడు అది ఎలాగ లాగేస్తూ ఉంటుంది ఉడికిపోతూ ఉంటుంది ఆ కుక్క ఎలా ఎలా ఎగిరేస్తూ ఉంటుంది పాపం స్వామీజీ కంగారు పడి పుత్తాడు ఎందుకు లేని వాళ్ళు ఆ కుక్కని ఆ మేడ మీద ఓ గదిలో పెట్టి తాళం వేస్తారు ఆ లోపల నుంచి కిచకీల దగ్గరికి ఇక్కడికి అక్కడికే అది అంటే పరుగులు తీసిస్తూ ఉంటుంది గ్రంథం వస్తుంది దానికి ఎవడో కొత్తవాడు వచ్చాడు అలా పరుగులు తీసిస్తూ అలాంటిది మనస్సు పిచ్చికు ఓనం చెప్పిన మాట కూడా వెనకపోతే అది ఇంకేదాన్ని ఏమనాలి మీరు అలాంటిది మనస్సు బలవత్ దృఢం సో ఎందుకని ఇలాగ ఈ మనస్సులో ఉండే వాసనలకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి మన జీవితాలను కుదిపేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీన్ని మనమే అభ్యాసం చేసి తెచ్చుకున్నాం మన రామ జన్మకోటి చిరాభ్యస్త రామ సంసార వాసన ఇప్పుడు కామాన్ని కానీ క్రోధాన్ని కానీ రాగము ద్వేషము అసూయ వీటినన్నింటినీ ఇమోషన్స్ని మనం అభ్యాసం చేసి పునఃపున అభ్యాసం చేసి ఆ వాసనలన్నింటినీ దృఢం మనమే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ రివర్స్ అభ్యాసం చేస్తే కానీ అది దాటిలోకి రాదు సో ఐఎమ్ ఐఎమ్ డ్రైవింగ్ టూవర్డ్స్కి సొల్యూషన్ ఆ మాట రాబోతోంది తర్వాత శ్లోకంలో కాబట్టి మనస్సులో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి మనస్సు ప్రాబ్లమ్స్ అదే సో దాన్ని ఇప్పుడు నిగ్రహించాలి నిగ్రహించడం అంటే మనస్సు వశంలో మనం ఉండకూడదు మన వశంలో మనస్సు ఉండాలి జీవితం సుఖమయముగా ఉండాలి అన్నదానికి ఒక ఫార్ములా ఉంది సింపుల్ ఫార్ములా బట్ దెన్ జనరల్లీ మానవుని మస్తిష్కం ఎలా పనిచేస్తుందంటే ఏది సింపుల్లో అది పనికిరాదు కాంప్లెక్స్ ఉండాలి కాంప్లెక్స్గా ఉండాలి కానీ సింపుల్గా ఉంటే పనికిరాదు చాలా కాంప్లెక్స్గా ఉండాలి ఇప్పుడు భోజనం ఉందనుకోండి కూర పప్పు పచ్చడి మజ్జిగ రైస్ అలా ఉంటే కనుక వస్తుందా పనికిరాదు దాన్ని ఎంత కాంప్లె ట్వంటీ ఫైవ్ డిషెస్ ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి ఆ భోజనం చుట్టూ మనం మనం ఎంత ప్రయత్నం చేస్తామంటే ఒక ఆయన అడిగారు శాస్త్రాధ్యయనం కష్టమా భోజనం కష్టమా శాస్త్రాధ్యయనం చాలా తేలిక ఈ భోజనం కోసం మనం చేసే ఎఫర్ట్ ఉద్యోగం చేసి దేనికి భోజనం కోసం వేసవ కాలంలో ఉరగాయల సీజన్లో వీడు పడి పాటలన్నీ ఉరగాయలు ఇదేమిటి మామిడికాయలు లేకపోతే మిరపకాయలు ఆయిల్ ఇది అది దీని వీడి పడి పాటలన్నీ దేనికోసం అంటారు సంవత్సరం పొడిగుతా ఆ హ్యాపీగా అది తినేస్తూ ఆ చేస్తున్నా కాబట్టి మనిషి భోజనం కోసం చేసే సాధన ఆ సాధనలో హండ్రెడ్ సాధన చేస్తే జీవన్ముక్తుడైపోతారు అంత సాధన భోజనం చుట్టూ నిర్మాణమై ఉంటుంది ఎంత కిచెన్ సపరేట్ ప్లేస్ ఫర్ ఫుడ్ ప్రిపరేషన్ కిచెన్ ఒకప్పుడు దాన్ని ప్రిపేర్ చేసే ఒక మనిషిని ఒకరిని సపరేట్గా అపాయింట్ చేసి పారేయడం అంటే వాడి పని ఏమిటంటే ఫుడ్ తయారు చేసి వడ్డించడమే వాడి పని అంటే ఎంత ఎఫర్ట్ ఫిటింగ్ మనం భోజనానికి అందులో అది కోసం తర్వాత Uh, material uh, uh, procurement, boyanana is a material procurement. That's why I am not sure, I am not sure, I am not sure, I am not sure, that kind of thing, that truth is there, but still it is possible to reduce the burden. That's why I am not sure. So, what effort can be done? What discussion can we do? We can do the boyanana. మెంటల్ ఎఫర్ట్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్ ఎంత పెడుతుంది దాని మీద సో నేను జీవితాన్ని సుఖమయం చేసుకునే ఫార్ములా ఏంటంటే బాడీ ఇన్ కంట్రోల్ మైండ్ ఇన్ కంట్రోల్ నిగ్రహము దేహము మనస్సు దేహాన్ని మీరు నిగ్రహంలో పెడితే మీ దడిదాపు రోగం అనేది రాదు రోగం మనమన్నీ కొని తెచ్చుకున్న రోగాలు తప్ప మోస్ట్లీ మోస్ట్లీ సో 99% నైన్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ మనం దూరంగా పెట్టేయచ్చు జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని నైంటీ నైన్ పర్సెంట్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ డైబెటీస్ ఆల్ ఇంటెస్టల్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇత్యాదులు ఈవెన్ సర్టెన్ స్కిన్ డిసీజెస్ సర్టన్ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ వీటినన్నిటినీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ ద్వారా మీరు దూరంగా పెట్టవచ్చు మీరు రోజు అరడవన సూర్య నమస్కారాలు చేస్తే ఇప్పుడు మామూలుగా హాస్పిటల్లో ఉన్న డిసీజెస్లో త్రీ ఫోర్త్ మీ దగ్గరికి రాని రాకూడదు అంత సింపుల్ బాడీ ఇన్ మై కంట్రోల్ ఒక ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి బాడీ నా కంట్రోల్లో ఉందా నేను బాడీ కంట్రోల్లో ఉన్నానా అని ఆనెస్ట్ అట్రైజలు చేసుకోవాలి అంటే కుక్క తోకను ఆడిస్తుందా తోక కుక్కను ఆడిస్తోందా అన్నట్టు ప్రశ్న లాంటిది మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ బాగుంది అనిపించింది నాకు జస్ట్ ఇమాజిన్ ఆ తోక ఏం చేస్తుందంటే ఈ కుక్కను ఎలా ఇలా ఊపి ఊపిస్తూ ఉంటే అది ఎలా ఉంది అంటే అది పద్ధతిగా లేదది అలాగే మన జీవితం కూడా దేహము నాకు మనం జీవిస్తూ దెన్ మైండ్ ఇక్కడ మైండ్ మైండ్ ఇంక్లూడ్స్ బాడీ ఆల్సో మైండ్ చెప్తే బాడీని చెప్పినట్టే నేను ఊరికే ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ దేహం అని కూడా చెప్పాను కాబట్టి బాడీ ఇన్ మై కమాండ్ బాడీ ఈజ్ లైక్ కార్ దానికి ఫ్యూయల్ సప్లై చేస్తూ ఉండటం దాన్ని కంట్రోల్లో కండిషన్లో పెట్టుకోవటం ఎప్పుడైనా అనారోగ్యం చేస్తే మందు మాకు దానికి వేయటం ప్రేమగా చూడడం క్లీన్గా అటుపెట్టడం ఆరోగ్యంగా అట్టేపెట్టడం అండ్ దెన్ పుట్ ఇట్ టు గుడ్ యూజ్ ఫుల్గా యూజ్ చేయాలి బాడీని బాడీని మీరు మప్పకూడదు గారం చేయకూడదు బాడీని పిల్లల్ని గారం చేయడమే తప్పు అంటూ ఉంటే బాడీని గారం చేయడం మరీ తప్పు బాడీని గారం చేయకూడదు బాడీని చక్కగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి మంచిగా వర్క్ తీసుకుంటూ ఉండాలి ఇంకా బాడీని గారం చేస్తారనుకోండి కారుని తిప్పకుండా గరాజులో పడ హెట్టబెడితే ఏమవుతుంది ఆ కారు అది తిప్పుపెట్టిపోతుంది బాడీ కూడా అలాగే అయిపోతుంది సో ఈ కీళ్ళు అన్నీ కూడా తిప్పుపెట్టేస్తాయి ఇంకా అది పనిచేయడం మానేస్తే కాబట్టి బాడీని ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటూ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి దానికి రోగం చీట్లైజేయమన్న నా అభిప్రాయం కాదు ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటూ చక్కటి ఆహారాన్ని ఇస్తూ ఎప్పుడైనా అవసరమైనప్పుడు దానికి మందు కూడా యోగ్యంగా ఇచ్చి దాన్ని కండిషన్లో పెట్టుకుని మన చేతిలో పెట్టుకోవాలి మన అధీనంలో ఉంచుకోవాలి మనస్సు కూడా అంతే నిగ్రహం అంటే అర్థం కాబట్టి అటువంటి మనస్సు యొక్క నిగ్రహం అనేది ఏదైతే ఉందో అది చాలా కష్టము అర్జునుని ప్రశ్న చెయ్యాలి చెయ్యొచ్చు సంభవమే నువ్వు అనుకున్నంత కష్టం కూడా కాదు అది శ్రీకృష్ణుని సమాధానం వల్ల ఉంటుంది సమాధానంలోకి వచ్చేస్తున్నాము బట్ ముందు ప్రశ్న సుదుష్కరం చాలా కష్టము ఇప్పుడు వాయువు ఉందనుకోండి వాయువును మీరు కంట్రోల్ చేయగలుగుతారా సపోజ్ వాయువు ఇచ్చి వీచుతోంది అనుకోండి దాన్ని చేంజ్ ఇట్ యూ కెనాట్ వేచకుండా ఫిక్స్డ్గా ఉంది అంటే కదలెక్క లేకుండా ఉండిపోందనుకోండి దాన్ని కది నీట్లో చేయగలరా చేయగలరు మనం మూట ఇగ ఈ వేసి ఆ వాయువునంత మూట కట్టితే ఆ మూటలో అది ఉంటుందా ఉండదు అదిపోతుంది సో వాయువుని మూట కట్టడం నీటిని మూట నీటి మూట అంట నీటిని ఇలా మూట కట్టారనుకోండి స్నానం చేస్తున్నప్పుడు నదిలో స్నానం చేసేప్పుడు ఉత్తరయం తీసుకుని అలా నీటినంతని మూట కట్టి చక్కగా గట్టి మూడివేసి ఆ మూట పైకి తీసుకొస్తే దాంట్లో ఏది నీటి మిగులుతాయి ఏమీ అన్నీ చిన్న నీరే అలా ఉంటే ఇంక వాయువుకి మూట ఏం గడతారు వాయువుని నిగ్రహించడం మూట కట్టడం ఎంత కష్టమో ఈ మనస్సుని ఒక దానికి ఒక ఫిక్స్డ్ పొజిషన్ ఇచ్చి ఈ ఏకాగ్రమము ఇప్పుడు కదలకుండగా అలా స్థిరంగా పడి ఉండు అంటే అది వింటుందా కుక్కని స్వామీజీ వచ్చినప్పుడు అలా నిశ్చలంగా ఉండు కదలకు అనకు ఆ పళ్ళు తెరిచి ఆయన చూపించి ఆయన కంగారు పెట్టకు అంటే అది వింటుందా అండి మీరు పెంచిన కుక్క మీ మాట వింటుందా ఏ అలా కూర్చో అంత కూర్చున్నట్టు నటిస్తుంది ఆహా అది కూర్చుంటుంది నా మాట వినేస్తోందని మీరు సంతోషపడతారు అది మీ మాట ఎన్నడూ వినం అది దాని వాసన ప్రకారం అది మీ మాట ఎన్నడూ అదో భ్రమ మన మాట వినిస్తోందని భ్రమ పడాలి మరి అంత పోషిస్తుంటే ఆ భ్రమ లేకపోతే మతిపోతుంది అది మన మాట అంచేతనే కదా పైన గదిలో పెట్టి తాళం వేసి రావాల్సి వచ్చింది అది మన మాట వినటం లేదంతే సో ఆ విధంగా ఈ ఈ దేహం ఈ మనస్సు అన్నది మన రావటం లేదు అదే అసంభవ అని అనిపిస్తోంది చాలా కష్టం అని అనిపిస్తోంది అని ప్రశ్న భాషం చూద్దాము చంచలమితి ప్రసిద్ధమే తల సో ఈ మనస్సు చాలా చంచలంగా ఉందన్న విషయము ఇది ప్రసిద్ధమైన విషయం ఇంకేదో కొత్త కాదు అందరికీ అనుభవంలో ఉన్న విషయం చంచలం హి మనహ కృష్ణ విలేఖనార్థస్య రూపం విలేఖనము కృ కృషాతువుకి విలేఖనము అని అర్థం అంటే ఛేదించుట ఛేదించుట ఛేదించటం అంటే తెలుసు కదండి కోసి తీసి అవతల పారేయడం అనమాట కృష అనే ధాతువు యొక్క అర్థం ఆ ధాతువు నుంచి పుట్టింది కృష్ణ అనే పదం సో ఇప్పుడు దానికి అర్థం ఏమొస్తుంది భక్త జన పాపాది దోషాపకర్షణాత్ కృష్ణ కశ్య సంబుద్ధి హే కృష్ణ సో భక్తుడు ఉంటారో భక్తుడు భక్తుడు కాకుండా ఆయన మీకు మనస్సులో ఉన్నటువంటి దోషాలని తీయలేడు ఆయన దేవుడు కదా భక్తుడు కాకపోయినా తీసేస్తాడంటే అలా తీయలేడు ఎందుకంటే ఇప్పుడు మీకు చలి వేస్తుంది అనుకోండి సూర్యుడు చక్కగా ఎండ కాస్తున్నాడు చలికాలంలో మాట ఇప్పుడు సూర్యుడు కాదు చలి బయట సూర్యుడు చక్కగా ప్రకాశిస్తున్నాడు రెచ్చగా ఉన్నాడు కూడాను కానీ మీరేం చేయాల్సి ఉంటుందంటే ఎండలో వెళ్ళి కూర్చోవాలి మీరు నీడలో కూర్చుని సూర్యుడు అందరు సమదర్శనం కలవాడు కదా నా చలి ఎందుకు పోగొట్టడు వాడి చలి మాత్రమే ఎందుకు పోగడతాడు అంటే అలా వర్కౌట్ కాదు అది వాదంటే సూర్యుడికి స్పెషల్ ప్రేమ ఏమి ఉండదు దేవుడికి ప్రత్యేకమైన ప్రేమ ఏమి నమే ద్వేష్యోస్తి న ప్రియ తొమ్మిదో అధ్యయంలో నాకు వీడు ప్రియుడు వీడు ద్వేషించదగిన వాడు ఉండదు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టిన ప్రియుడు దేవాలయం జోలికి తన దారిని దాని ప్రియుడు కాదు అలా ఉండదు దేవుడికి అలా ఉంటే ఏమైపోతుంది ఒక ఆటోక్రాటిక్ రోల్ అలాగే అయిపోడు అలా ఉండదు సో అది ఇప్పుడు ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి ఆ పార్టీ కేటర్ వాళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ దేవుడు కూడా అలాగే తయారయ్యాడంటే అది సందర్భంగా ఉండదు ఈ పార్టీని వాడు ఏదో అలా చేస్తారు కాదు దేవుడు ఎలా చేయడు మరి దేవుడు ఎలా ఆపరేట్ చేస్తాడు ఇది ఇప్పుడు చెప్పింది ఉండే సూర్యులాగా ఆపరేట్ చేస్తాడు చలిస్తుంటే ఎవడు వెళ్ళి ఎండలో నిలబడితే వాడికి వెచ్చదనము ఎవడు దూరంగా ఉంటే వాడికి చలియే వాడి బతుకు దేవుడు కూడా అంతే భక్తి అంటే అర్థం అది భక్తి అంటే దేవుడి వైపు అడుగు వేయుట మనం ఇప్పుడు అడుగులు ఎటు వేస్తున్నాం సంసారం వైపు వేస్తున్నాం సంసారం వైపు వేస్తూ సూర్యుడికి దూరంగా వెళ్ళిపోతా చలివే తగ్గాలి వెచ్చదనం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ అడుగులు సంసారం వైపు వేసే అడుగులు మానేసి ఎండవైపు అడుగులు వేస్తే వెచ్చదనం వచ్చినట్టుగా దేవుడి వైపు మనం మూవ్ మూవ్ అయితే ఆ మనస్సు దేవుడు వైపు ప్రసరిస్తే ఆ మనస్సు క్షయమైపోతుంది దాంట్లో ఉండే పాపాలన్నీ క్షయమైపోతాయి దేవుని సన్నిధిలో పాపాలు నిలబడవు అదే అర్థం అంతేగాయన ఏదో చీకరో బ్రూమ్ స్టిక్ ఏదో పట్టుకొచ్చి వాటిని అన్నింటినీ నీళ్లు పోసేదో కడుగుతాడని కాదు సో ఇట్ హ్యాపన్స్ ఆటోమేటికల్లీ సో భక్తజన పాపాది దోష అపకర్షణ భక్తుల హృదయంలో ఉండే పాపము పాపము ఆలోచనలు అసూయ కామన ఇవే పాపాలంటాయి ఇప్పుడు నరకము స్వర్గము అనే రెండు మాటలు ఉన్నాయి వీటి గురించి విచారం చేసి మహాత్ములు ఏమంటారంటే స్వర్గం పైన ఉంది నరకం ఎక్కడో పాతాలలో కింది ఉంది అని అది ఒక ఒక లెవెల్ ఆఫ్ టీచింగ్ ఒక లెవెల్ అది దానికంటే హయ్యర్ లెవెల్ ఏమిటంటే మన ఈ జీవితంలో మన చుట్టూ ఉండే సమాజంలో మన చుట్టూ ఉండే కుటుంబంలో నరకము స్వర్గము ఉంటాయి సమాజంలోనే ఉంటాయి స్వర్గ నరకాలు కుటుంబంలోనే స్వర్గ నరకాలు ఉంటాయి అవి మనం తయారు చేసుకున్నవే ఉంటాయి మీరు రోజు దెబ్బలాట పెట్టనుకోండి ఇంట్లో ఆ ఇల్లే నరకం మీరు ప్రేమగా ఉన్నారనుకోండి అదే స్వర్గం స్వర్గమే ఇల్లు స్వర్గము ఇంట్లోనే ఉంటాయి మనం చేసుకున్నవే అవుతాయి అది రెండో లెవెల్ హయ్యర్ లెవెల్ ఇంకా హయ్యర్ లెవెల్ ఏమిటంటే మన హృదయంలో ఉంటే స్వర్గ నరకాలు కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఎన్ ఈవెన్ ది హెల్త్ ఈజ్ ఆల్సో విత్ దట్ ఈస్ ది హయ్యస్ట్ సో ఏ హృదయము కల్మషంతో నిండి ఉంటుందో అదే నరకము ఏ హృదయము భక్తి శ్రద్ధ కరుణ దయ శరణాగతి ధర్మ భావన ఇవన్నీ ఇటువంటి సద్గుణములతో నిండి ఉంటుందో అదే స్వర్గము సో ఎనివే అటువంటి శ్రీకృష్ణుణ్ణి స్మరించగానే మనస్సు పవిత్రమవుతుంది అది మీరు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే మళ్ళీ అక్కడ కూడా ఏదో సమాచారం పోవేసి పెట్టుకుంటే పవిత్రమవు కాదు ఏమీ కాదు శ్రీకృష్ణుణ్ణి స్మరించగానే ఆయన ఫ్రూట్ వాయించాడు ఏం పవిత్రమవుతుంది ఫ్రూట్ ఆయన ఫ్రూట్ వాయిస్తే మీకు మనస్సు ఎందుకు పవిత్రం అవుతుంది ఏమీ అలా ఏం పవిత్రం కాదు ఆయన ఫ్లూట్ వాయించేవాడు ఆ ఫ్లూట్ అంటే అది జీవుడు దాని లోపల ఉన్నటువంటి ఆ మెత్తటి పదార్థం అంతా తీసేస్తారు తీసేసి దాన్ని డొల్ల కింద తయారు చేస్తారు ఆ డొల్ల కింద తయారు చేసారంటే అర్థం అహంకారమంతా తీసేసిన జీవుడు అనమాట ఆ ఐదు రంధ్రాలు ఉంటాయి అవి పంచ జ్ఞానేంద్రియములు అన్నమాట అంటే అప్పుడు ఆ అహంకార మమకారములు లేని జీవుని యొక్క వాక్కు ద్వారా చూపు ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క విభూతే ప్రసరిస్తూ ఉంటుంది అది ఫ్రూట్ అంటే దట్ ఈస్ ది ఫ్రూట్ ఇప్పుడు మనస్సు పవిత్రం అయిపోతుంది కాబట్టి దాన్ని ఒక మెకానికల్ ఫ్లూట్ ఫ్రూట్లు బోలంతమంది వాదిస్తారు అదే అది కాదు పాయింట్ సంగీతం వింటే కూడా బాగానే ఉండొచ్చు బట్ దట్ దట్ ఈస్ డిఫరెంట్ సంగీతం ఇప్పుడు మనకి ఫ్లూట్ సంగీతం కర్ణాటక మ్యూజిక్ మనకి చాలా బాగుంటుందండి మీరు పాశ్చాత్యతీశాలకు వెళ్తున్నారు వాళ్ళు కూడా భగవంతుని పుత్రులే కదా వాళ్ళ కర్ణాటక మ్యూజిక్ పెడితే వాడికి ఏం చూస్తుంది కిందకి పైకి తీరుస్తారు వాడు ఏదైనా పాప్ మ్యూజిక్కో రాక్ మ్యూజిక్కో పెడితే వాడికి అర్థమవుతుంది అది మరి ఎప్పుడేం చేస్తాను సో సో కర్ణాటక మ్యూజిక్ వచ్చిన వాళ్ళకి ఫ్లూట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే శ్రీకృష్ణుడు దేవుడు అని అన్నాం అది సందర్భంగా లేదు కదా ఆయన జగద్గురువు కదా జగద్గురువు ఎలా అవుతానండి సో ఊరికే ప్రతివాడు నేను జగద్గురువు అంటాడు ఎంతమంది శిష్యులు ఉన్నారా అంటే అసలు ఎప్పుడు ఏనాడు ఏ పాఠము చెప్పకపోతే శిష్యులు ఎక్కడి నుంచి వస్తారు పోనీ శిష్యులు ఉన్నారనుకోండి ఏదో యాభై మందో వంద మందో శిష్యులు మరి జగద్గురువు అంటాం జగద్గురువు ఎప్పుడయ్యో నా ఉద్దేశంలో నాకు తెలిసి జగద్గురువు అనదగ్గ్యక్తి ఒక్కరే కనపడుతున్నారు నాకు చెప్పమంటారా ఎవరోనో పూజ్య స్వామి దయానంద సరస్వతి ఆయన ఒక్కరే జగద్గురువు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆయన శిష్యులు మొత్తం జగత్తులో అంతటా ఉన్నారు నేను చూసినంతలో అంతటా ఆయన శిష్యులు ఉన్నారు ఎటువంటి శిష్యులు తెలుసిన పాఠం చదువుకున్న శిష్యులు నిజంగా అసలు జగద్గురు అంటే ఎనివే సో కృష్ణ సో మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో శరణాగతి చేస్తామో మన హృదయంలో ఉండేటువంటి కాలుష్యాలని ఆయన ఛేదించి వారేస్తాడు గనక ఆయనకి కృష్ణ అని పేరు హే కృష్ణ చంచలం నా కేవలం అత్యర్థం చలం అది చెంచలం అంటే అత్యర్థం చలం చెంచలం అతిశయించి చలముగా ఉంటుంది అంటే అల్లకల్లోలంగా ఉంటుంది సముద్ర తీరానికి వెళ్తే తుఫాన్ వచ్చినప్పుడు ఆ అలలు ఎంత అల్ల కల్లోలంగా ఉంటాయో అలా ఉంటుంది మనస్సు అంతేకాదు ప్రమాతీ ప్రమథనశీలంచమీ శరీరమింద్రియాని చిపత్సత్ పరవశీకరోతి మనకు అనుభవంలో ఉన్న విషయమే ఇది ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా సముద్ర తీరానికి వెళ్ళారా తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళాలి నేను ఒకసారి వెళ్ళాను అసలు ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను తడి ఇసుక పొడి ఇసక ఎగరడం గాలి ఏ గాలినా ఎగరకొడుతుంది సముద్రం తుఫాన్ వచ్చి వర్షం కురిసి వస్తుంటే పొడి ఇసుక ఎక్కడి నుంచి ఉంటుందండి తడి అంటే చాలా హెవీగా ఉంటుందని అది ఎగిరొచ్చి మొహం మీద కొడుతుంది కొడితే మీకు ఆ స్పీడ్కి హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ స్పీడ్ తోట ఆ కొడుతుంటే మీకు సూదులు గుచ్చుకున్నట్టు ఉంటుంది పారిపోతారు అక్కడి నుంచి ఆ తుఫాను మనస్సు అలా ఉంటుంది తుఫుమా ప్రమాచి ఇట్ ఈజ్ లైక్ దాట్ అది మన ఏం చేస్తుందంటే శరీరాన్ని ఇంద్రియాలని విక్షేపానికి గురి చేసి విక్షేపము అంటే మనస్సు ఇటు జంపు చేస్తుంది ఇటు జంపు చేసి మళ్ళీ మరుక్షణం అటు జంపు చేస్తుంది దాని నుంచి మరో దాని మీద మరో దాని మీదకి అలాగా ఎన్ని రకాలుగా పరుగులు తీస్తూ ఉంటుందంటే మనస్సు దాన్ని విక్షేపము అంత విధంగా విక్షేపం చేసేస్తో ఎందుకంటే గుర్తొస్తే మనిషి ఊగిపోతాడు ఆవేశంతో గుర్తొస్తే బాగుంటాడు భయం వచ్చేస్తుంది ఏదో గుర్తొస్తే భయపడిపోతాడు ఇంకేదో గుర్తొస్తే కోపం వచ్చేస్తుంది మరేదో గుర్తొస్తే కోరికలు వచ్చేస్తాయి మరేదో గుర్తొస్తే శోకం వచ్చేస్తుంది అలాలాగా కోపం శోకం అన్నీ వచ్చేస్తాయి అలా అక్కడ కూర్చుని ఉండగానే వచ్చేస్తాయి అంతలా మనిషిని విక్షేపం చేసేసి అల్లల్లాడించేస్తుంది తుఫాను గాలి చెట్టుని ఎలా అయితే అల్లల్ ఆడించేస్తుందో అలా చేసేస్తుంది మనస్సు అంతటి ప్రమాదకరమైనది అది అంటే అలాగా ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ చెప్పినా పాజిటివ్ సిచ్యువేషన్ చెప్పినా గట్టిగా వర్ణిస్తారు ఇప్పుడు అంత పవర్ఫుల్గా మనస్సు మనకుందని అభిప్రాయం కాదు అప్పుడప్పుడు ఉంటుంది అప్పుడప్పుడు అంత డేంజరస్గానే ఉంటుంది నార్మల్గా అంతలా ఉండదు కానీ ఆ లెవెల్లో ఉంటుంది ఆ వైపు ఉంటుంది కాబట్టి మనం అంత హెవీ లెవెల్కి వెళ్ళిపోయేంత వరకు వేచి ఉండక్కర్లా ఈ లోపలనే దాన్ని మనం వశం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం అలాగంటే ఎబ్జెక్టివ్స్ అలా ఎన్ని ఎబ్జెక్టివ్స్ వేశారో చూడండి ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయని నేను తరచు చెప్తూ అక్కడ అలాగే ఉండాలని చెప్పండి చంచలం ప్రమాధి బలవత్ దృఢం ఎన్ని ఎగ్జాంపుల్స్ వేశా ఎన్ని ఎగ్జాంపురా కాబట్టి చాలా దృఢంగా ఉంటుంది ఆ మనస్సు ఒక్కసారి ఆ గాడిలో పడిందంటే ఇంక పక్కకి తప్పుకోదు అదే గాడిలో పడిపోతుంది గ్రూవ్ అంటారు మెంటల్ గ్రూవ్ దాంట్లో పడిపోతుంది ఏ ఆలోచన వచ్చినా దాంట్లోకి వచ్చేస్తుంది అదే కో కోపం వచ్చిన వాడిని వాడిని ఏ టాపిక్లోకి తీసుకెళ్ళినా మళ్ళీ అదే టాపిక్లోకి పట్టుకుపోతారు ఆ మనస్సు వాడంటే మనస్సు అంతే ఇట్ ఈస్ ది మైండ్ మనం ఎవరిని తప్పు పట్టిదేయలేదు మైండ్ యొక్క లక్షణం అలా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ఎగరవాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి ఓకే కొన ఆయన కోపడ్డానికి కొనలేదు ఆయన ఆ టైంలో ఆయన మనస్సు ఉంది వీ అండర్స్టాండ్ ఆయన కోపడ్డానికి మనం కోప్పడితే ఇప్పుడు దీన్ని దుమ్ము దుమ్ము రేక్కొడుతున్నాడు ఒకతనం కాలుతోటి దుమ్ము అంతా ఆ నువ్వేనా దుమ్ము రేక్కొట్టడం నేను రేక్క కొడతానని కూడా పని చేస్తే ఏమవుతుంది ఇద్దరి కళ్ళు కూడా కనపడకుండా పోతాయి అలా చేయకూడదు వీ అండర్స్టాండ్ బలవత్ నక నకే నియం తు శక్యం చాలా బలంగా ఉంటుంది దీన్ని నిగ్రహించటం ఎవరికి సాధ్యం కాదు అని ప్రశ్నలో వేస్తారు కానీ సమాధానం ఎలా ఉంటుంది మీకు సాధ్యపడుతుంది అని సమాధానం ఆదిరా గుండె కాబరా నా వల్ల అవధంటే కాదురమ్మా నువ్వు కంగారు పడకు మీ వల్ల అవుతుంది అన్ని సమాధానం కించ దృఢం తంతునాభవత్ తంతునాభవత్ కాదు తంతునాగవత్ మీ పుస్తకంలో ఎలా ఉంది తంతు నాగా నుండా ఎందుకంటే సంస్కృతంలో భాను మాను సిమిలర్ ఉంటాయి ప్రింట్లో తెలుగులో నా వా అది సింగర్ ఉంటాయి కదండి అది నా అలా వా కింద వా నా కింద కనపడుతుంది తెలుగులో అలాగే సంస్కృతంలో మా భా తంతు అంటే పేనిన త్రాడు వలె త్రాడు ఇప్పుడు మామూలుగా దారం ఉందనుకోండి ఒక దారం ఎంత దొడ్డుపాటి దారం అయినా ఇలా సింగిల్ దారం ఉంటే పెరిగిపోతుంది దుడ్డుగా ఉండడం కాదు పాయింట్ అక్కడ సన్నగా ఉన్న మూడు దారాలు తీసి అలా తేనాలి జడ కింద దాన్ని తేనాలి తేనితే ఇంకా గట్టిగా ఉంటుంది దాన్ని తంతు నాగము అంటారు అంటే తంతువు దారము పేనిన కారణంగా ఏనుగును కూడా కట్టేయచ్చు దారాలని త్రాళ్ళని పేని ఏనుగుని కట్టచ్చు తేనకపోతే సింగిల్ థ్రెడ్ సింటే తక్కువని తింటా అవలవారవచ్చు ఈ మనస్సు వాసనలన్నీ కూడా పేనుకుని పేనుకుని పేని పేని పేని ఉంటాయి అలాగ దాన్ని వాడు ఏం చేస్తాడంటే దాని మీదనే ఆలోచించి ఆలోచించి ఆలోచించి గట్టిగా బలం చేసి పెడతాడు ఒక వాసన ఇంకో వాసన తోటి దాన్ని మరో వాసనతోటి పేని కొంతమంది అలాగే చాలా జటిలంగా ఉంటారు మీరు వాళ్ళని ఇటు కడిపితే అటు అటు కడిపితే ఇటు ఎలాగ తిప్పేస్తూ ఎక్కడ సెటిల్మెంట్ ఏమి ఉండదా కొంతకంది వర్ణించడం కష్టం అబ్బో నేను మీతో హ్యాండిల్ చేయలేనుండవే అయ్యోబోయి ఇంత కాంప్లెక్స్ మా నా వల్ల కాదని ఒక దండం పెట్టి శుభం శుభం భూయా నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే చెప్పండి నేను చేసేసిన అవతలకపోతాను ఇంత కాంప్లెక్స్గా దాంట్లో దీంట్లో దాంట్లోకి దాంట్లోకి వరో దాంట్లోకి ఇటు చెప్తే అటు అటు చెప్తే ఇటు ప్రతిదానికి సమాధానం చెప్పేస్తూ దేనికి సొల్యూషన్ కుదరనివ్వకుండగా అవి చాలా కష్టం అలాగే తమ్ముడు మనస్సు అలా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఏమన్నా మనస్సు విశ్రాంతిగా ఉండట్లేదంటే చూడండి మీరు కాముగా ఉండండి వాళ్ళతో దెబ్బలాట్టు పెట్టుకోకండి అంటే ఎలా పెట్టుకోకుండా ఉంటావు మరి వాళ్ళు అలా అంటుంటే పొన్నే వాళ్ళు అంటే నువ్వు కాముగా ఉండవు అంటే ఎలా ఎలా ఉండగలుగుతావు వాడు ఇలా చేస్తే నేను ఖాళీగా కూర్చోవాల చేతులు కొట్టుకో ఇలాగే కృతదానికి దాన్ని సిటిల్మెంట్ రాని కృష్ణ అడుగుతాడు సమాధానం చెప్పను ఇవాడు పూర్తి అలా పేనుకుంటూ పోతాడు మనిషి అలా ఉంటుంది మనస్సు అలా ఉంటుంది ఈ దెబ్బలాట్లు ఉంటుంది చూసారా అమ్మ బాబా ఎంత కాంప్లెక్స్ అయిపోతాయంటే వెరీ కాంప్లెక్స్ ఎనీవే తం భూతస్య మనస అహం నిగ్రహం నిరోధం మన్యే అటువంటి మనస్సు ఏదైతే కలదో దీని నిగ్రహము నిగ్రహము అంటే నిరోధము యోగం కదా యోగము అంటే చిత్తవృత్తి నిరోధ మన మనస్సులో పుడుతూ ఉండే సంకల్పాలని నిగ్రహించుట నిగ్రహము అంటే దాన్ని చంపేయడం కాదు చంపేయడాన్ని నిగ్రహం అనరు కుక్క అరుస్తుంది అనుకోండి అంటే ఆగిపోయింది అనుకోండి దాన్ని నిగ్రహము అంటారు తర్వాత మళ్ళీ అరుస్తుంది తర్వాత ఇంకో అరుస్తుంది ఇప్పుడు అయిపోతుంది అది నిగ్రహము కాబట్టి నిగ్రహము అంటే ఇంకా మనస్సును చెప్పేయడం అని మీరు అనుకోద్దు మనస్సు ఉండాలి మనకు మనస్సు లేకపోతే ఆలోచన ఉండవు మాట ఉండదు మంతి ఉండదు అలా శిలాప్రతిమలా ఉంటాడమ్ అది మనిషి సపోజ్ మనసు మనస్సు లేదనుకోండి సపోజ్ మనస్సు లేదంటే సపోజ్ నాకు మనస్సు లేకుండా అయిపోయారు అనుకోండి స్వామిజీ అని మీరు పిలిస్తే అది విని అలా చూడ్డానికి రెండు నిమిషాలు టైం పడుతుంది అంటే మనస్సు చాలా డల్ అయిపోయిందనమాట అటువంటిప్పుడు ఆ మనిషితోటి మీరు ఏ వ్యవహారం చేయలేరు ఆయన కూడా ఏ వ్యవహారం చేయలేకుండా అలా మూలపడి ఉండిపోతారు దట్ ఈజ్ నాట్ వాట్ విఆర్ పాకింగ్ మనస్సుని చంపేయడం కాదు మనం మాట్లాడింది నిగ్రహం ఇప్పుడు గుర్రం ఉందనుకోండి గుర్రం ఎలా ఉండాలండి ఆగమంటే అయిపోవాలంటే అంతేగాని ఆగమన్నా పరిగెత్తిస్తుంటే ఆ గుర్రం మీద మీరు కూర్చుని ఉంటే ఏమవుతుంది పరిస్థితి మామూలుగా ఎవరో ఇంకొకళ్ళు చేయడం వాళ్ళని రక్షించాల్సి ఉంటుంది మనస్సు కూడా మనస్సుని గుర్రంతోటే పోలుస్తారు గుర్రంలాగా ఉండకూడదు నిగ్రహంలో ఉండాలి పొగరమోతో గుర్రంలా ఉండకూడదు మనస్సు మన అధీనంలో ఉన్నటువంటి గుర్రంలాగా ఉండాలి దాన్ని నిరోధము నిగ్రహము అని అంటారు అటువంటి నిగ్రహము ఇది చాలా కష్టమని నా అని అర్జునుడు అంటాడు వాయోరి వాయో దుష్కరో నిరోధ తిష్కరం మన్యే ఇయ ఇప్పుడు వాయువుని మూట కడుతున్నారనుకోండి ఇటు నుంచి సంభాలించుకుంటూ వచ్చి ఇటు మూట కట్టేవి ఇటు పారిపోతుంది ఇటు పారిపోతుంది అని మళ్ళీ ఇటు కొంగు అటు వేసి మూట కడదామంటే అటు పడిపోతుంది ఆ కొంగుని సవరించి మూట కట్టిన లోపల ఇటు పడుతుంది దీన్ని తీసుకొచ్చే లోపల మళ్ళీ ఆ కొంగుకి ఈ మధ్యలో ఖాళీ చేసుకుని అటు పడుతుంది ఎలా మూట కడతారు ఈ వాయువును మీరు మనస్సు అలాగే ఉంది ఓం నమ శివాయ ఓ నమ శివాయ అంటే శివయ్య గుర్తుకొస్తారు ఓ నమ శివాయుంది శివయ్య గుర్తుకొస్తాడు ఈ శివయ్య ఎందుకు గుర్తుకొచ్చాడు మీరు వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇంకా తిరిగి ఇవ్వలేదు అందుకోసం వాడు గుర్తుకొచ్చాడు కొన్ని శివయ్య గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఓన్నమ శివా అంటే అలా ఉంటుందా అలా ఉండదు ఈ శివయ్య ఈసారి కనపడితే ఇటుగా అడిగి తీసుకోవాలి అనిపిస్తుంది ఓనమ్మ శివాయ నడిచిపోతూ ఉంటుంది మనస్సేమో ఆ శివయ్య దగ్గర నుంచి అప్పు తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఆ తర్వాత అప్పులు దొరుకుని ఇంట్రెస్ట్ రేట్లు చాలా బాగుండివి ఇప్పుడు తగ్గిపోయాయి అనిపిస్తుంది తర్వాత రిజర్వ్ బ్యాంక్ గుర్తుకొస్తుంది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసారు ఎందుకు తగ్గిస్తారు మరి అమెరికాలో డౌన్ అయిపోయింది అని చెప్పి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి దీన్ని దీనికి ఒక పేరుండ నూడిల్ థింకింగ్ అంటారు నూడిల్ అనే నూడిల్స్ అని ఉంటాయి అవి చైనీస్ ఫుడ్ అనే పేరుతోటి అవి చలామణి అవుతూ ఉంటాయి అవి అవి బాగుంటాయి రుచిగా ఉంటాయి నా అభిప్రాయం నాకు ఎందుకున్న సమూహం ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ నూడిల్ థింక్ అవి మీరు ఎప్పుడు తింటారో మేము కైలాస మానస్ వరవారి యాత్ర వెళ్ళినప్పుడు నూడిల్స్ ఏవో తినాల్సి వచ్చింది చైనాలోను సో ఒక నూడిల్ తిందామంటే ఒక నూడిల్ తీసేపటికి ఒక నూడిల్ ఎప్పుడైనా వస్తుందా రాదు ఒకటి తీసేపటికి పది నూడిల్స్ వస్తాయి నోట్లో పెట్టుకుందామంటే ఇప్పుడు ఇన్ని నూడిల్స్ వస్తే నోట్లో పెట్టుకోవచ్చు అన్ని నూడిల్స్ తీస్తుంటే ఇన్ని అవన్నీ నోట్లో ఎలా పెట్టుకుంటారు నోట్లో పోయి నోట్లో పెట్టుకుని లౌందా అంటే ఇంకా వచ్చా అది కట్ అయితే రోట్లోకి ఒక ముద్ద కింద వస్తే రోట్లో చూసుకుంటే ఇలా ముద్ద కింద మొత్తం మరోస్ అలా ఉంటుంది ఏదో ఒక థాట్ వస్తుంది ఆ థాట్లో ఇంకో థాట్ ఇంకో థాట్ ఇంకో థాట్ అలా అలా వచ్చేస్తుంది రోజు న్యూస్ పేపర్లు చదవడం అభ్యాసం చేసుకుంటే ఇంక ఇవ్వ లాగే ఉంటుంది అబ్బో చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఇక పాలిటిక్స్ వెరీ కాంప్లెక్స్ వాటికి దూరంగా ఉంటే పర్వాలేదు కానీ వాటిలో ప్రవేశించి ఇంకా అక్కడి నుంచి దాన్ని మీరు ఎనలైజ్ చేసి ఎనాలసిస్ చేస్తూ ఉంటారు అలా మీద పడి కట్ని రక్కేసుకోవటం తర్వాత అంతలా చేసేస్తూ ఉంటారు ఎనాలసిస్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అదంతా మనస్సు మీరు ఏదో టీవీ ప్రోగ్రామ్ అో లేకపోతే పాలిటిక్స్ అనో అనుకుంటారు ఆ పేర్లు అలా పెట్టుకుంటాము అది ఏమీ కాదు మనస్సు తప్ప ఏమీ లేదు మనోమయం లేదని అంత మీ మనస్సే అంటే మనస్సే ఇన్ని రకాలుగా అది చల్లాచేదలు చేసేస్తూ అల్ల కల్లోలం చేసి పారేస్తూ మైండ్ ఈజ్ లైక్ దాట్ దెన్ ఫర్ దాన్ని కంట్రోల్ చేయడం కష్టము అని ప్రశ్న ఈ ప్రశ్న లెవెల్లో ఆపేస్తే బాగుండదు ఎందుకంటే ఇంటికి వెళ్ళి మనస్సు గురించి అంతా నెగిటివ్గా అనుకునింటికి వెళ్ళిపోవడం కంటే ఒకసారి పాజిటివ్ స్పిరిట్ తోటి మనం క్లాస్ ముగిద్దాం శ్రీ భగవాను వాచ అభ్యా అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అది అంగీకరించాడు అర్జున నువ్వు చెప్పిందంతా కరెక్టే ఇంక ఇంకేముంది ఇంక చెప్పేది ఏం లేదు అంతా కరెక్ట్ అయితే ఇంక చెప్పేది ఏముంటే అంతా కరెక్ట్ చాలా మటుక్కి కరెక్ట్ ఓకే అయితే సంథింగ్ ఈజ్ దే ఏమిటి అభ్యాసేన తుకౌంతే వైరాగ్యేన చ గృహ్యతే ఇటువంటి బోధల్ని బట్టి శ్రీకృష్ణుణ్ణి జగద్గురువు అంటారు కృష్ణం వందే జగద్గురు ఎందుకంటే ఆయన చెప్పిన బోధ అభ్యాసము వైరాగ్యము మొత్తం గీత ఉంటా కూడా ఇది యూనివర్సల్ మొత్తం జగత్తులో ప్రతి మానవుడికి వర్తిస్తుంది మద్రాసు నుంచి బాస్ దాకా ఏ మానవుడికైనా కూడా సమానంగా వర్తించేటువంటి విశ్వజనీనమైన సూత్రాలను ఆయన బోధిస్తారు అటువంటి సూత్రాలలో ఇది ఒకటి అభ్యాసేనచ కౌంటేజ అభ్యాసేన తు వైరాగ్యేనచ గృహ్యతే సో మనస్సు గృహ్యతే నువ్వు చెప్పిన ఇబ్బందులు లేకపోలేదు ఉన్నాయి ఆ సంశయం బట్ స్టిల్ మనస్సు మనస్సును నిగ్రహించటము సంభవము ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ డూ ఇట్ ఓ అర్జున యూ కెన్ డూ ఇట్ అని ఆయన చాలా పాజిటివ్గా చెప్తున్నాడు దానికి రెండు సూత్రాలు చెప్తాడు రెండు రెండు ఉపాయాలు అభ్యాసము వైరాగ్యము ఈ రెండింటి ద్వారా మనం మనస్సును మన అధీనంలో పెట్టేసుకోవచ్చు మనస్సును మీరు అధీనంలో పెట్టేసుకున్నారంటే ఈ లోకాన్నంతని మీరు జయించి చేసేయచ్చు లోకాన్ని జయించవచ్చు మనస్సును అధీనం పెట్టుకుంటారు ఇంకా మరో రకమైన ఉపాయం లేదు లోకాన్ని జయించటానికి హిట్లర్ జయంతి నెపోలియన్ జయంతి అలెగ్జాండర్ జయంతి లేకపోయాడు ఫిజికల్గా ఎవడు జయించి ఇది ఏముండదు జయించి తద్వారా మొత్తం జగత్తునంతయించేయచ్చు సంభవమే ఎవరికి సంభవం నీకు నాకు సంభవం దర్శ మనం ఇక్కడ కూర్చుని దీని చర్చ చేస్తున్నాం మనం దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతాము ఈ విషయాన్ని రేపు పరిశీలిద్దాం ఓం పూర్ణముదూర్ నమ్ పూర్ణా పూర్ణము దూర్ణమాదాయ పూర్ణమే